ీనాము పురుశ్వరం జేషరాజం బ్రహ్మణస్పత శివం వన్నోదసాదనం శ్రీమహాగిపత సదాశివసరంభా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు పరపరా అహం క్రతురహం యాహమహమౌషం మంత్రోహమహేవాజ్యం అహమజ్రహం హుతూ భాష్యం కూడా పితాహమ మాత పితామహం వృక్షామయ ఈ స్మాల్ సెక్షన్ దీనికి విభూతి ప్రకరణము అని పేరు ఈ విభూతి ప్రకరణం మనకు అక్కడక్కడ కనపడుతుంది సప్తమాధ్యాయంలో ఉంది వసోహమౌన్య ఇత్యాది బలం బలవతామస్ కామరాజ వివర్జితం ఇవన్నీ కూడా సప్తమాధ్యాయంలో ఈశ్వరుని యొక్క విభూతులు అంటే ఈశ్వరుని ఎందే జగత్తు ప్రకాశిస్తూ ఆ ప్రకాశించే సందర్భంలో విభూతులు ఉంటాయి ఈ విభూతులకి దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు మీరు సినిమా చూస్తారు అన్నీ అదే కాంతియందులు ప్రకాశిస్తాయి సినిమాలో ఎన్ని పాత్రలు ఉంటాయి అన్నీ ఒకే కాంతి ఎందుకు ప్రకాశిస్తూ ఉంటాయి అయితే ఆ పాత్రలన్నింటికే అధిష్ఠానము ఏమిటి ప్రకాశమే కానీ అన్ని పాత్రలని మనం సమానంగా చూస్తామా చూడాలి సో హీరో విభూతి విలన్ విభూతి కాదు ఒకప్పుడు విలన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనుకోండి విలనే విభూతి అవుతుంది హీరో విభూతి కాదు అంటే కొన్ని సినిమాల్లో ఎలన్నో హీరో పెద్ద ఇంపార్టెంట్ కాదు హీరోయిన్ ఇంపార్టెంట్ అవుతుంది విభూతి హాస్య నటుడు విభూతి అన్నీ ఒకే ప్రకాశంలో ఉంటాయి అన్నీ కల్పితములే అయినా విభూతిగా పరిగణించుతా అనేది లౌకిక దృష్టితో వ్యవహార దృష్టితో ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఈ జగత్వంతయు ఈశ్వరుని ఎందు అధిష్ఠితమై ఉంటుంది అధ్యస్తమై ఉంటుంది వివర్తవాదం కదా వివర్తమ ఈశ్వరుని యొక్క వివర్తమే జగత్తు వివర్తము అంటే అంత కల్పితమైన అంత కల్పితమైన ఆ కల్పనలో కూడా కొంత విభూతి కొంత ప్రత్యేకత అలాంటివి అన్నీ కూడా విభూతి సో ఎనిమిది విభూతుల్ని చూసాం క్రితం శ్లోకంలో అహంకరపు అన్న చోట ఇప్పుడు ఇంకో కొన్ని విభూతులు అసె అహం పితా ఈ జగత్తునకు తండ్రిని నేను తండ్రి ఈ జగత్తునికి నేను అనగానే అయితే తల్లి ఒక రెండు ఉండాలి అని మనకు అనిపిస్తుంది ఈ లోక దృష్టి అలాగే ఉంది పురాణము కూడా లోకాన్ని అనువాదం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా పురాణము లోకానువాదము అది గుర్తుపెట్టుకోవాలి పురాణము లోకానువాదము వేదము రూపక ఉంటుంది వేదాంతము అపవాద ప్రధానంగా ఉంటుంది వాటి వ్యవస్థల కనుక మన లోకల్లో ఏమిటి ఎవరైనా ఒకడు ఉన్నాడంటే ఒక ప్రాణి ఆ ప్రాణికి తండ్రి అనగానే మరి తల్లి ఎవరు అని వెంటనే బుద్ధికి అలా బుద్ధికి వచ్చినప్పుడే తండ్రి శివుడు తల్లి పార్వతి లేదా తండ్రి శ్రీహరి తల్లి లక్ష్మీదేవి ఇది ఒక వ్యవస్థ ఇది పురాణ దృష్టి లోక దృష్టికి అనువాదం కానీ భగవద్గీత దార్శనిక గ్రంథం ఇది పురాణ గ్రంథం కాదు కాబట్టి ఇక్కడ శివుడు పార్వతీ అనో లక్ష్మీదేవి శ్రీహరి లక్ష్మీదేవి అనో అలా చెప్పారు ఇక్కడ తల్లన్నా తండ్రన్నా ఒకే పరమేశ్వరుడు సో పితాహమస్య జగత మాత తల్లి కూడా నేనే ఒకప్పుడు తల్లి తండ్రి ఉంటారు లోక దృష్టితో లోకదృష్టితో చూస్తే తల్లి తండ్రి ఉంటారు పిల్ల పిల్లవాడునే కంటారు కానీ ఆ పిల్లవాడిని పెంచేది తల్లిదండ్రి పెంచారు ఇంకొకళ్ళు పెంచుతూ ఉంటారు నానీ అంటారు ఇంగ్లీష్లో ఆయా అంటారా ఆయా అంటారు సంస్కృతంలో స్త్రీలింగం అయితే ధాత్రి పుల్లింగం అయితే ధాత అని అంటారు కాబట్టి తల్లి నేనే తండ్రి నేనే పెంచేవాడను కూడా నేను ఈ ధాత్రి ఉంటుంది చూసారా ఆ ధాత్రి ఉన్న సందర్భంలో తల్లి మహిళా మండలి ప్రెసిడెంట్గానే అక్కడ ఉంటుంది లేకపోతే తల్లి పార్లమెంట్ మెంబరో లేకపోతే లోక్సభ మన అసెంబ్లీ మెంబరో ఏదో అయ్యి ఉంటుంది లేదంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్కి ఆవిడ ప్రెసిడెంట్గా ఉండి ఉంటుంది అందులో ఈ పిల్లల్ని పెంచడం వల్ల ముక్కు శివుడు ఎప్పుడు ముక్కు శివుడు కారుతూ ఉంటుంది పిల్లలంటే అదో తులుస్తూ ఉండాలి అవన్నీ చైతన్య పెడితే అవకాశంగా ఉండదు అందుకోసమరి ఒక ధాత్రిని ధనమిచ్చి నియమిస్తారు సో ఆ ధాత్రి ఆట అలా తయారవుతుందంటే ఈ పిల్లవాడికి ధాత్రి చెప్పాలి అదిగో మీ అమ్మని చెప్తే ఓహో అలాగా అనుకుంటాడు వాడు లేకపోతే ధాత్రిగా మీకు చెప్పకపోతే ఆ ధాత్రియే తల్లి అనుకుంటాడు ఇట్ కమ్స్ టు దట్ ప్లానర్ ముఖ్యంగా ద రిచ్ ఫ్యామిలీస్లో మీకు దృశ్యాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ధాత్రి అన్నది తల్లి స్థానంతో సమానమైనటువంటి సమానమైన ప్రాధాన్యము కలిగినటువంటి పాత్ర అందుకోసం దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను నేనే తల్లిని నేనే తండ్రిని మనం ఆ ఈశ్వరుని ప్రార్థించేప్పుడు కూడా త్వమేవ మాతాచ పితాత్మేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ మనకి లోకంలో ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి తల్లి వేరు తండ్రి వేరు బంధువు వేరు మిత్రుడు వేరు ఈశ్వరుడే అన్నీ కూడా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మాతాపిత నువ్వే అంటే తల్లి తండ్రి నువ్వే అంటే దాన్ని బట్టి మీకు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమర్థమైంది దర్శనం అంటే అలాగే ఉంటుంది సో చూద్దాము శంకర్లేమంటారు అవతారిక కింఛ పితేతి ఇంకా ఏమంటే అంటే అదే ప్రకరణం కొనసాగుతోంది అని చెప్పడానికి కింఛ అని అంటారు ఇంకా ఏమంటే నేనే తల్లిని నేనే తండ్రిని నేనే పెంచువా పెంచేవాడని కూడా పోషించువాడని కూడా నేనే దీని అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడు ఒక వ్యక్తి కాదు ఒక తత్వం తప్ప ఒక వ్యక్తి కాదు వ్యక్తి తల్లి అయిన వ్యక్తి తండ్రి కాల కాడు తండ్రి అయిన వ్యక్తి తల్లి కాలేదు వ్యక్తి అయితే కాబట్టి ఈశ్వర ఈజ్ నాట్ ఎ పర్సన్ ఈశ్వర అనే తత్వము పర్సనల్ కాబట్టి అప్పుడు మాత్రమే త్వమేవ మాత చపిత త్వమేలా కుదురుతుంది లేకపోతే తర్వాత ఈశ్వరుడు సాకారుడు కాదు ఈశ్వరుడు సాకారుడైనట్లయితే తల్లి వేరు తండ్రి వేరు ఉండాలి తల్లి స్త్రీ ఫిమిన్ తండ్రి నేచరల్ అయింది సాకారుల్లో మీకు ఫిమినైన్ ఈ సేమస్ మ్యాస్కులయన్ అహోక నిన్ అండ్ మ్యాస్కుల ఆర్ ది టూ యాంటి ఫోర్స్ వాటికి సాక వాటికి ఈక్వాలిటీ ఆర్ ఐడెంటిటీ జస్ట్ నాట్ పాసిబుల్ కాబట్టి ఇక్కడ తల్లి వినివే తండ్రి వినివే అని ఉన్న చేత ఈశ్వరుడు తాత్విక ఈశ్వరుడే తప్ప సాకారుడు కాదు అని స్పష్టమైపోతూ ఉంటుంది ఎక్కడ మీకు భగవద్గీతలో ఈశ్వరుణ్ణి సాకారంగా చూపించరు సాకారంగా చూపించే సందర్భం ఒక విశ్వరూపమే విశ్వరూపం కూడా అది విశ్వరూపము అంటే అన్ని రూపములను తన ఎందే కలిగి ఉన్నది అంటే అది ఒకనొక రూపం కాదని తెలుస్తూనే ఉండదు శ్రీకృష్ణ రూపం ఏదైతే ఉన్నదో అది ఉండనే ఉండదు ఆ రూపం పాయింట్ కాదు నిజంగానే శ్రీకృష్ణ ఉచా ఉండదు శ్రీభగవాన్ వాచారం ఉండదు కాబట్టి ఇక్కడ సాకారము యొక్క నిరూపణము కాదు అని గమనించాలి అంటే మనం ఆకారాన్ని నిరాకరిస్తున్నామనే అభిప్రాయం కాదు ఆకారాన్ని స్వీకరిస్తాము కానీ ఆకారము పరమార్థము కాదు అని గుర్తించాలి ఇది ఎలాగంటే ఓ ఇరవై తులాల బంగారం ఉందనుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇరవై తులాల బంగారం ఉంది దీనేం చేయాలి ఓ ముద్దగం సపోజ్ అయితే నగ్గెట్స్ అంటారు ఎట్లయినా గోల్డ్ నగ్గెట్స్ అంటారు అంటే నెగ్గెట్స్ రూపంగా దొరుకుతుంది నెగ్గెట్స్ అంటే పర్టికులర్ షేప్ ఏ ఉండదు అంటే అన్ని రకాల షేపులు ఉంటాయి అంటే వాళ్లలో నుంచి వస్తుంది నెగ్గెట్స్ ప్యూర్ గోల్డ్ సో అలాగే నగ్గెట్స్ ఇంత గోల్డ్ నెగ్గెట్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర ఇప్పుడు దీన్ని చేయాలి ఓ సేఫ్లో ఓ పొట్ల కింద పెట్టుకుని దాచుకోవచ్చు ఆర్ దేర్ ఈస్ అనదర్ వే ఆఫ్ సేఫ్ గార్డింగ్ కీపింగ్ సేఫ్ కీపింగ్ ఆఫ్ దట్ గోల్డ్ ఎలాగో తెలుసు దాన్ని ఇలా కొంచెం గుండ్రంగా నెక్లెస్ షేప్లా తయారు చేసి అమ్మగారు మెడ వేసుకుంటే అయిపోయి అది కూడా సేఫ్ కీపింగే కాబట్టి ఆకారాన్ని తిరస్కరించక్కర్లా కానీ ఆకారము సత్యము కాదు అని తెలుసుకోవాలి సత్య పరమార్థము కాదు కల్పితము ఇట్స్ ప్రాజెక్షన్ అని తెలుసుకుని మనం ముందుకు అడుగులేయాలి తెలుసుకోకపోతే ఏమవుతుందో తెలుసిన మరి మీరు ఈ నేను ఎప్పుడైనా గమనించారో లేదో సూక్ష్మంగా లేదా అంతా ఉంటే సూక్ష్మంగానే ఉంటుంది స్థూలంగా మీరు చూస్తానంటే ఏమీ లేదు అనవసరం సూక్ష్మంగా చూడగలను అంటే నేను చెప్తా ఆకారమే సత్యమని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఏమైపోతుందంటే విష్ణువు వేరు శివుడు వేరు అయిపోతాడు భిన్నమైపోతుంది ఆకారం సత్యం కాదండి ఆకారం కేవలము ఒక ఉపాసన కోసం పెట్టుకున్నది ఉపాసకానం కార్యార్థం బ్రహ్మను రూపకల్పన పరబ్రహ్మ అద్వితీయుడు ఆయనలో వెళ్ళి ఇన్ని భేదాలే ఉండవు కానీ ఉపాసకుల యొక్క ఉపాసనా సౌకర్యము కొరకు అంటే కొంతమందికి ఉపాసనలో కొంత వైభవం కావాలి వైభవం కావాలి ఈశ్వరుణ్ణి ఉపాసిస్తారు కొంచెం వైభవంతో ఉపాసిస్తారు ఎలాగంటే చక్రవర్తి పూజ చేయాలనుకున్నాడు చక్రవర్తి పూజ చేయాలంటే ఓ గావన్సాగుండ తట్టుకుని కొంత విభూతుల ముఖానికి పాముకుని ఆ శివుడి నెట్టి మీద నీళ్లు పోయి అంటే అది చక్రవర్తి పూజ అవుతుందా అది బిచ్చగాడి పూజ అవుతుంది కానీ చక్రవర్తి పూజ రాదు చక్రవర్తి పూజ అంటే ఏమిటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దొంగలు విగ్రహం ఒక ఐదు బంగారం తో విగ్రహం ఒకటి చేయించు అలా మొదలుపెట్టాలి అంటే అప్పుడు చక్రవర్తికి ఓహో రెండు మంది జాతీ పూజ చేస్తున్నారు కాబోలు అని ఆయన ఆముతుంది లేకపోతే ఆయన కనపడదు ఆయన ఆయన లెవెల్కి సరిపడదు కాబట్టి ఆ గేజీలు పెట్టి మీరు చక్కగా శ్రీహరి విగ్రహం చేయించండి నూట బంగారు పుష్పములు తయారు చేయండి పువ్వు ఒకటి ఉత్తులం నూట పుష్పాలు తయారు చేయించండి అంటే కంసాల వాళ్ళకి పని ఆయన కంసాలి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎకారమేమో ఓ గావరి సాగుడ్డ కట్టుకుని కొంత విభూతిల్లా పాముకుని ముఖానికి శివుడినిచ్చినీతి రెండు నీళ్లు పోసి ఒక బిల్వ పత్రం పెడితే అయిపోయింది పూజ పూజ అయిపోయింది నిజంగా అని చెప్పారనుకోండి అది చక్రవర్తికి ఉపయోగపడదు అది భిక్షుకులు చేసి పూజ అలా ఉంటుంది చక్రవర్తి పూజ ఇలా ఉంటుంది అందుకోసం మీకు విష్ణువు శివుడు అని ఉపాసనలో సౌకర్యం కోసం ఉపాసనలో వైవిధ్యాన్ని నిలబెట్టడం కోసం విష్ణు అనే ఆకారం వేరు ఆకారాన్ని బట్టి నామం వేరు శివుడనే ఆకారం వేరు ఆకారాన్ని బట్టి నామం వేరు ఆకారమే సత్యం అనుకుంటే ఎంత ప్రమాదమో చెప్పమంటారా హిందూ ధర్మము ఈ ఆకారమే సత్యం అనేటువంటి ఈ దోషంతో గత వెయ్యి సంవత్సరాలుగా సతమతమవుతూ ఉంది అంత పెద్ద దోషం కాబట్టి ఆకారము సత్యము కాదు అని చెప్పడానికి ఇదే చక్కటి నిదర్శనం త్వమేవ మాత పితాత్వమేవ మాత భాత పితామహిత జనయిత అహమస్ జగత ఈ జగత్తు నాకు జనకుడను నేనే పిత అంటే జనకుడు జనకుడు అంటే జనయిత ఉత్పత్తి ఉత్పన్నము చేయువాడు మాత మరి తండ్రి ఉత్పన్నము చేయువాడు తండ్రి అయితే తల్లి తండ్రి తల్లి కూడా అదే అవుతుంది తల్లి కూడా సేమ్ ఉత్పన్నము చేయునది తల్లి అంచేతనే జనయిత్రీ జనయిత అంటే పుల్లింగం సంస్కృతంలో జనయిత్రీ అంటే స్త్రీలింగం హీషి అన్నట్టు అర్థం సేమ్ త అంటే నేను ఊరికే పెంచి వెళ్ళే అని నేను చెప్పాను ధాత్రి అని స్త్రీలంగా చెప్పాను కదా సరే ధాతా అంటే కర్మఫలమును నియంత్రణ చేయువాడు అని అలా వ్యాఖ్యానం చేస్తున్నారు నాని దాదీ అని వ్యాఖ్యానం చేయట్లేదు శంకర్లు సో శంకర్లో స్థాయి ఒకటి ఉంటుంది కదా నేను ఊరితే ఉల్లాసంగా ఉంటుందని అలా చెప్పారు కొంతమంది టీకాకారులు అలా చెప్పారు కూడా సో ధాత అంటే కర్మఫలస్య ప్రాణిధ్యో విధాత సో ప్రాణుల కొరకు కర్మఫలమును వ్యవస్థ చేయువాడు విధాత అంటే వ్యవస్థ చేయువాడు కర్మఫలాన్ని ఈశ్వరుడు ఇస్తాడు అంటే ఈశ్వరుడు ఇస్తాడంటే వీళ్ళ చేసిన కర్మలకు తగ్గట్టుగా ఇస్తాడు ఈశ్వరుడి దగ్గర ఉండదు తర్వాత కరప్షన్ ఉండదు మామూలుగా ఆఫీసులు ఉన్నానుకోండి ఏదైనా గ్రాంట్ చేయాలంటే తన బంధువులకి ఎక్కువ గ్రాంట్ చేసుకుని బంధువులు కాని వాళ్ళకి తక్కువ గ్రాంట్ చేసి అలా ఉండదు ఈశ్వరుని తోటి తర్వాత ఆ లంచం పుచ్చుకుని ఎక్కువ ఇచ్చి లంచం ఇవ్వన వాడికి తక్కువ ఇచ్చి మరి ఈశ్వరుడు అలా చేయడు కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించేప్పుడు మనం ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత బలంగా ప్రార్థించినా మీ కర్మకు తగ్గ ఫలాన్ని కాబట్టి నిష్కామంగా ప్రార్థిస్తే పోలేదా కర్మకి తగ్గ ఫలాన్ని ఇచ్చేప్పుడు నిష్కామంగా ప్రార్థిస్తే పోలేదా మరి అలాగే చెప్తా ఉంది శాస్త్రాన్ని కూడా నిష్కామంగా ప్రార్థించవయా డోంట్ ట్రీట్ ఈశ్వరా లైక్ ఏ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుంది మనం ఏదైనా చేయొచ్చు దేవుడు కొంత దండం పెట్టి పెట్టేస్తుంటే దేవుడికి కొంత కమిషన్ ఇస్తూ ఉంటే మనం ఏం చేసినా నడిచిపోతుంది ఒక దురవస్థలో పడిపోతుంది సమాజం కరప్ట్ అయిపోతుంది మన సమాజాన్ని మన సమాజమే దృష్టాంతం ఇండియాలో కరప్షన్ ఎందుకు ఎక్కువ ఉంది అందరూ కరెప్టే చాలామంది కరప్ట్ అని కదా మీరు అందరూ అంటున్నారు అదే కదా మీరు గోల్ అయిపోయింది చాలామంది కరప్ట్ ఇంతమంది కూడా చక్కగా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు నేను దృష్టాంతం చిన్న అనుభవం నేను చూశాను ఒకతను నంచం తీసుకున్నాడు లంచం ఎంత పదిహేను వందలు ఎప్పడమాట సుమారు పదిహేను సంవత్సరాల క్రితం అంటే చాలా ఎక్కువ అమౌంట్ పదిహేను వందలు లంచం తీసుకున్నాను నేను అన్నాను ఎందుకో గృహస్థువి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్యతో చక్కగా నువ్వు కాపురం చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నావు ఈ లంచం అనే పాపపు సొమ్ము నువ్వెందుకు మూట కట్టేవాయా నీకు అది అరగదు జమ పచ్చన్నహి హోగా ఓ అదే ఏదో అంట హజం నహి హోతా అని ఏదో చెప్పాను కొంత ఉద్దు పెట్టి అది నీకు అరగదప్ప ఎందుకు అది తీసుకున్నావు సరే నువ్వు తీసుకో అది నీకు అరగదు యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అని చెప్పాను అది విన్నాడు అది నువ్వు వీడికి వస్తాడు ఏడు నాకు మిత్రులు ఇది ఏమో మొన్నడు ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఏమండగా ఆయన ఫిఫ్టీన్ నాకు రిటర్న్ చేసేసాడని పని అయిపోయింది లంచం పుచ్చుకుని పని చేసేసాడు కానీ ఈ మాట నేను చెప్పిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్లో రిటర్నింగ్ చేసేసాడు అప్పుడు నేను అనుకున్నా మనం ఆత్మ ఎందుకు చెప్పట్లేదు మనం ఆత్మ ఇప్పుడు చేసే అప్పు చేసేయని చెప్తారు తప్ప లంచం తీసుకోకుండా ఎందుకు చెప్పట్లేదు హీట్ ప్రాబ్లం లేదు నాకు డౌట్ ఉంది బహుశా ధనాన్ని వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తూ మరీ మీరు లంచం పుచ్చుకోవద్దు ఇదిగో చందాలు ఇవ్వండి అంటే ఏమండే వాళ్ళు లంచం పుచ్చుకోవద్దని మీరు సలహా చెప్పి మళ్ళీ సంద అడుగుతున్నా ఏమిటని వీళ్ళు అది సమ్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రడిక్షన్ ఓవైపు లంచం పుచ్చుకోవద్దని చెప్తే ఇంకోవైపు మాకు పెద్ద పెద్ద చందాలు ఇవ్వమన్నట్లయితే అది బహుశా వర్కౌట్ కాదని చెప్పేసి అలాగా చెప్పట్లేదేమో ఈ మాట శివానంద ఆశ్రమంలో ఉన్నా కాబట్టి చెప్పారు ఎందుకంటే శివానంద ఆశ్రమంలో సంద తీసుకోండి అడగరు ఎందుకంటే ఆస్పదం దట్ ఈజ్ సంథింగ్ యునీక్ ఇన్ దిస్ ప్లేస్ సరే కనుక కర్మఫలము ఈశ్వరుడు వ్యవస్థ చేస్తాడు మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలాన్ని పొందుతాం పాప పాపేనా పుణ్యపుణ్యమేనా ఇంట్లో ఈశ్వరుడు పక్షపాతము ఇలాంటివేమీ ఉండవు పితా మాత అంటే నాకు కథ గుర్తు శివ కళ్యాణం శివ పార్వతీ కళ్యాణం అని ఒక స్టోరీ ఉంది శివపురాణంలో ఇది ఎక్కడో పురాణంలో ఉన్న కథే ఇంట్రెస్టింగ్ స్టోరీ సో పురాణంలో కథలు ఉంటాయి వాటిని లెటరల్గా తీసుకోకూడదు లిటరల్గా తీసుకుంటే పోయిందండి మీకు మీకు వచ్చేది ఏమీ ఉండదు మీకు తెలిసిన్నది సున్నా బండి సున్నా అంటారు పొరమ వాళ్ళు బండి సున్నా అని వాళ్ళు అంటే బండి కదలి ఏదో మీకు అంత సున్నేలా లిటరల్గా తీసుకోకూడదు దాన్ని స్పిరిట్ పట్టుకోవాలి శివుడికి కళ్యాణం కళ్యాణంలో ఈ ప్రవరాని ఉంటుండే అంటే ముందు ఈ వరుడు వధువు పక్క పక్కన కూర్చోడానికి ముందే ప్రవర చెప్తాను సరే మగప పెళ్లి వారి పురోహితుడు వేరే ఉంటాడు ఆడపల్లి వారి పురోహితుడు వేరే ఉంటాడు ఎవరో ప్రవరణలో వాళ్ళు చెప్తారు సో ముందు వరుడు యొక్క ప్రవరణని చెప్తున్నారు ఈ శివుడు ఇప్పుడు శివుడు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు అంటే మూడు తరాలు చెప్పాలి తండ్రి ఫలానావారి కొడుకు ఫలానావారి మనవడు ఫలావారి ముని మనవడు అని చెప్పాలి పురోహితులు కొంచెం గంభీరంగా చెప్తారు సంస్కృతంలో చెప్తారు ఇవాళ అందరూ అనుకుంటారు మంత్రాలు జరుగుతున్నారేమో అనుకుంటారు మంత్రాలు ఏం కావు అంటే తవర సంస్కృతంలో చెప్తారు తెలుగులో చెప్పినప్పుడు సంస్కృతంలో చెప్తారు తెలుగులో చెప్పిన తత్వేం లేదు ఎనీవే సో ఏమని చెప్తారంటే శివుణ్ణి అడిగారు ఆ పురోహితులు అడుగుతున్నాం పురోహితుడికి తెలియాలి కదా కాగితం మీద రాసేనా ఇవాళ్ళు అయితే అడిగితే చెప్పచ్చు శివుణ్ణి ఆ పెళ్లి చెప్పు మీ తండ్రి పేరు ఏవని అడిగారు అడిగితే బ్రహ్మ చెప్పాడు ఎందుకంటే ఒక కథ ఒకటి ఉంది పురాణంలో శివుడు బ్రహ్మదేవుని లలాట నుంచి పుట్టినాడు అని ఒక బ్రహ్మదేవుడు సరే ఆయన మంత్రం చెప్పిన ప్రవరు చెప్పేశాడు బ్రహ్మదేవస్య పుత్ర అని చెప్పేశాడు మళ్ళీ నెక్స్ట్ తాత పేరు సరే నీ తాత పేరే ఉంటుందండి శివుడు ఆలోచించి విష్ణు అని ఓకే శ్రీ మహావిష్ణు పౌత్ర అని చెప్పేశాడు శివనామధేయ వరహ అని అలాగే ప్రవరిస్తాడనమాట మరి ముత్తాట ఇంకొక్కటి చెప్పాలి ఈ ముత్తాట పేరేవిడ జరిగారు అయితే శివుడు ఆలోచించి నేనేం చెప్పాడు అని తాత తనే తాత ముత్తాత మళ్ళీ తన ముత్తాతకి తాత విష్ణు అంటే శివుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి మళ్ళీ తనే వచ్చాడు అంటే తనే పెళ్లి కొడుకు ననే గుర్తా సంథింగ్ లైక్ దట్ తండ్రి ఆయే తల్లి ఆయే పెంపుడు గట్టె కూడా ఆయనుయే సో ఎనీవే వెరీ సింపుల్ పితామహ పితు సరిపడిందండి మీకు స్టోరీ ఇప్పుడు స్టోరీ సరిపడిందండి తండ్రి ఆయనే తాత ఆయనే అది చెప్పండి తండ్రి ఆయన తాత ఆయన అంటే మీకేం తెలిసిందండి దాన్ని బట్టి నిరాకారమైన తత్వము అని తెలిసింది ఆకారం ఉంటే తండ్రి ఆయనే తాత ఆయన ఎలా అవుతారు తండ్రి ఒక ఆకారము తాత ఇంకో ఆకారము అవుతారు అంటే తప్ప రెండూ ఒకే ఎవరు నిరాకారము పితామహ పితు తండ్రి యొక్క తండ్రి కూడా ఆయన మంచిది ఇక వేద్యం ఆయన వేద్యం అంటే తెలియదగినది తెలియదగినది ఏది ఉంటే అది ఆయనే ఏది తెలియదగినది ఒక్కటే ఆత్మతత్వం అది ఆయనే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోండి అని మనకి సర్వత్రా చెప్తారు తద్విద్ధి ఆత్మతత్వాన్ని తెలుసుకో అని గీతలో చెప్తారు అలాగే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అప్పర సంయతేంద్రియ శ్రద్ధావంతుడు ఆ జ్ఞానాన్ని పొందుతాడు ఏ జ్ఞానము అది ఏ జ్ఞానము వేదముల జ్ఞానమా లేకపోతే ఫిజిక్స్ జ్ఞానమా కెమిస్ట్రీ జ్ఞానమా ఆత్మ జ్ఞానం సో ఆ ఆత్మ యొక్క జ్ఞానమే జ్ఞానమే తెలియదగినది ఆత్మయే వేద్యం ఇండావు తెలియదగినది ఎందుకంటే మిగతావన్నీ కూడా ఇచ్చారు ఇప్పుడు బంగారం షాపుకు వెళ్ళారనుకోండి ఆ వరణాలు పదివేలు ఉన్నాయి కానీ తెలియదగిన తత్వములు ఎన్నున్నాయి ఒకటే అదే బంగారం ఎప్పటికే అదే దృష్టాంతం మంచి దృష్టాంతం కనుక వేద్యం తెలియదగినది ఒక్కటే మనిషిగా పుట్టినందుకు తప్పక తెలుసుకోవాలి ఏంటంటే ఆత్మతత్వము చాలామంది జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో మంచిది కానీ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా జగత్తుని ఎంత తెలుసుకున్నా అది ఆ తెలివి అది పెద్ద ఉపయోగకరమైన తెలివి కాదు అంటే డబ్బు సంపాదించడానికి దానికి ఉపయోగపడుతుంది అది ఉపయోగంగా పరిగణించరు ఎందుకంటే మీరు డబ్బు సంపాదించారనుకోండి అది అది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎప్పుడో వెళ్ళిపోవడం దాకా ఇంకో రాత్రి నిద్రపోయారు అనుకోండి డబ్బంతా కౌగులించుకుని నిద్రపోతారా ఎలా నిద్రపోతారు వీలిపెట్టి నిద్రపోతారు అక్కడికి ఆ మూట పొట్టమే పెట్టుకుని నిద్రపోయినా కూడా విధిలేసే నిద్రపోతారు అక్కడ ఇప్పుడు కోట్లు పోగేసి బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు పోగేసి బొంత కింద కుట్టుకుని ఆ బొంతలు వేసుకుని అవి పడుకుని నిద్రపోయాడు అనుకోండి వాడు వాడు పోయినప్పుడు ఏమవుతుంది ఆ బొంత ఇక్కడే ఉండిపోతుంది ఎక్కడికే వెళ్ళవు ఇక్కడే ఉండిపోతుంది తర్వాత వాళ్ళు దానికోసం కాట్లాడుకుంటారు అంచేతే ఊరికే పిచ్చిగా పోగేయకూడదు ఒక చోట పోగేయకూడదు ఇప్పుడు మీ అందరి జేబుల్లో వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఎవడి జేబులో ఆ వంద రూపాయలు వాడి జేబులోనే ఉంటే ఎవళ్ళకి ఇబ్బంది లేని సమాచారం ఆ అందరూ చెరో ఉందా పోగేసి నాకు ఇవ్వమని నేను పుచ్చుకున్నాను అనుకోండి ఇన్ని వంద కాయితాలు వస్తాయి అవన్నీ ఇప్పుడు నేనేం చేయాలి తలకింద ఓ కవర్లో పెట్టి తల కింద పెట్టి పడుకుని దొరుకు కాబట్టి పోవేయకూడదు ధన సంక్షయం మాకురు ఓ మాట ఉంది గీతలో ఇక్కడే వస్తుందో ఏమోకూడదు మృత్యు సర్వహర శాహం ఇక్కడే వస్తుంది ఇప్పుడు చెప్పను అది వచ్చినప్పుడు చెప్తాను సో వేద్యం తప్పక తెలియదగినదేదో అది నేను ప్రతి తెలియదగినది నేను అని కాదక్కడ కదా తప్పనిసరిగా తెలియదగినది ఇది తినదగినది అంటే అర్థం ఏంటండి తింటే ఇదే తినాలి అని అర్థం అలాగే తెలిస్తే ఇదే తెలియాలి అదేమిటి ఆత్మతత్వం తేనోపనిషత్తు ఏమని చెప్తా ఉందంటే ఇహ చే దేదీ అత్యమస్తి తెలుసుకున్నావా ఈ జన్మలో ఈ లోకంలో ఈ దేహంలో ఉండగా ఇహ తెలుసుకున్నావా నీ జన్మ చరితార్థమైనది అత సత్యమస్తి అంటే చరితార్థం అవుతుంది అని అర్థం నచేది హావి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయావా మహతీ వినష్టి పెద్ద నష్టం నీకు అంటే ఒక జీవితం మీ అర్థమైపోయినట్టు మళ్ళీ వస్తుందని నమ్మకం సో చాలా ప్రధానమైన విషయం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి దేని ఇకే డబ్బు పోగొట్టుతున్నాను భోగాలు అనుభవిస్తున్నాను అని అలాంటి ఆ పిచ్చిలో పడకూడదు అవి ఆనుషంగికంగా ఉండాలి అంటే అదే కొంత డబ్బు మనం కర్మ చేసుకుంటే ఇదో కొంత ధనం వస్తుంది ఆ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండాలి వచ్చిందాన్ని యోగ్యంగా సరైన పద్ధతిలో ధనాన్ని మితంగా సంపాదించి ఆ ధనాన్ని సద్వినియోగం చేసేస్తూ ఒక మొతాదు నుంచి పోగు చేయకుండా ఉండడము వివేకవంతుల లక్షణం అలా చేసినట్లయితే మనలో ఇన్సెక్యూరిటీ కూడా పెరగకుండా ఉంటుంది లేకపోతే అభద్రత ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది డబ్బు ఎందుకు పోగేస్తారు ఇన్సెక్యూరిటీ కారణంగా పోగేస్తారు ఎందుకో సెక్యూరిటీ నిమిత్తమై డబ్బు పోగేస్తారు డబ్బు పోగేస్తే సెక్యూరిటీ వస్తుందా ఇన్సెక్యూరిటీ వస్తుందా సెక్యూరిటీ కోసం పోగేస్తే ఇన్సెక్యూరిటీ వస్తుంది అది మన పీకి పట్టుకుంటుంది మనం వెళ్ళి దాన్ని పట్టుకుంటాం ముందు ఆ తర్వాత అది వచ్చి మన పీకి పట్టుకుంటుంది నేను స్వామి చందారానందు దృష్టాంతం చెప్పేవారు కాలువలో ప్రవాహం జల ప్రవాహం జీవితం ప్రవాహం అవుతుంది అందుకోసం దృష్టాంతం అలా చెప్తారు లివర్ ఆఫ్ లైఫ్ ఒక దొంగ కొట్టుకొస్తుంది వుడ్ వుడ్కి విలువ ఇండియాలో వుడ్డు వరదలు వచ్చినప్పుడు వుడ్డు కొట్టుకొస్తే ఏం చేస్తారు జనం ఈదుకుంటూ వెళ్ళిపోయి ఆ వుడ్డు తెచ్చుకుంటారు ఒకప్పుడు ప్రాణం కూడా పోగొట్టుకుంటారు మీకు వార్తల్లో వీడు వుడ్డు కోసం ఈదితో ఇద్దరు ప్రాణం పోగొట్టుకున్నారు అని వరదలు వచ్చిన టైంలో వార్తలు వస్తాయి మా చిన్నప్పుడు అలా వచ్చి గోదావరికి వరదలు వచ్చినాయి మొత్తానికి ప్రాణానికి తెగించి ఆ వుడ్డు కోసం వెళ్తాడు అయితే ఈతో వచ్చి ఉండాలి వీడు ఆ వుడ్డు ఒక వుడెన్ లాగ్ నల్లటి వుడెన్ లాగ్ వెళ్తూ ఉంటే దానికోసమని వీడుకుంటూ వెళ్ళాడు వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు పట్టుకుని సడన్గా వాడికి తెలిసింది వీడు దాన్ని పట్టుకోవడం రాదు అది వీణి పట్టుకుంది అది ఎలుగుబడి గుడ్డ లాగలా అనిపించింది అది వీణి పట్టుకుంది వీడు దాన్ని పట్టుకున్నామని వెళ్ళాడు తర్వాత దాన్ని వదిలించుకున్నామని చూశాడు అది వదలలేదు వీడి గట్టిగా పట్టుకున్నాడు సో ఈ సంసారం అలా ధనం అన్నది ఉంటుంది అర్థమనర్థం భావ నిత్యం శంకరులు అంటారు రెండు గురించే ఫస్ట్ కాబట్టి జీవితాన్ని భోగాలలోనూ ధనాన్ని సంగ్రహించటంలోనూ వేస్ట్ చేసేయకూడదు రెండు ఉంటాయి ధన సంగ్రహము ఉంటుంది భోగాల అనుభవము ఉంటుంది మోస్తరుగా ఉండాలి మోసాదులో పెట్టుకోవాలి పెట్టుకుని వాటి కోసమే జీవితాన్ని అంతా ఖర్చు చేయకూడదు సో జీవితాన్ని లక్ష్యం ఒకటి స్పష్టంగా గుర్తించి ఆ లక్ష్యమేమనగా ఆత్మస్వరూపమును అరవయ్యుట ఆ పని చేయాలి ఆ విధముగా సాధకుల చేత వివేకవంతుల చేత తెలియబడేటువంటి ఆత్మతత్వం ఏదైతే గలదో అది అహం వేద్యం తర్వాత పవిత్రం సో పవిత్రమైన ఓంకారోంకారము నేనే పవిత్రం అంటే పావనము చేయున్నది పావనము చేయుటా అంటే కాలుష్యమును తొలగించున్నది దాన్ని పవిత్రం అంటారు కాలుష్యాన్ని తొలగిస్తున్నది లౌకికులు ఏమనుకుంటారంటే మనం సబ్బు పెట్టుకుని స్నానం చేస్తే మన కాలుష్యం అంతా పోతుంది అని లౌకికుల యొక్క దృష్టి తర్వాత దాంట్లో సబ్బులో మళ్ళీ వెరైటీస్ డెటాల్స్ సోప్ ఉన్నట్లయితే మొత్తం కాలుష్యం పోతుంది మిగతా సోప్స్లో నైంటీ పర్సెంట్ అయిపోతుంది అని వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు కాబట్టి సబ్బులలోకి వెళ్ళాల ఎక్కువ పావనమైన సబ్బు ఏమిటి డెటాల్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ కాబట్టి లౌకికులు ఏమనుకుంటారంటే స్నానం చేస్తే కాలుష్యం పోతుంది అనుకుంటారు దృష్టిలో కాలుష్యము అంటే ఈ మట్టి శరీరానికి వచ్చేటువంటి స్వేదము ఇత్యాదులే కాలుష్యంగా వారు స్వీకరిస్తారు అది లౌకిక దృష్టి కొంచెం దాన్ని విడిచి దాన్ని అది కరెక్టే కానీ ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి కదా సో మన లోపల కాలుష్యం ఉంటుంది పాపము అనుకుంట పురాణ దృష్టి పాపము ఉంటాడు పాపం పోవాలి నది స్నానం చేస్తాడు గంగానదికి వెళ్ళి స్నానం చేస్తాడు ఎందుకు స్నానం చేస్తున్నాడు ఈ చలిలో ఆ గంగలో మట్టి విశానం అంతా ఉంటుంది గంగానది స్వచ్ఛంగా లేదు గంగానది ఇప్పుడు స్వచ్ఛంగా లేదు మీరు గమనించడం లేదో రాందేవ్ బాబా గారు చెప్పారు నేను గంగా నదిలో నీరు స్నానం చేయడం మానేశాను గంగానదిలో నీరు లోట్లో పోసుకోవడం మానేశాను చెప్పారు దీంట్లో ఈ కోలాయ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ కోలాయ్ ఈ డాట్ సిల్ఐ బ్యాక్టీరియా అలా డేంజరస్ బ్యాక్టీరియా అంటే డైబెటీస్ డైబెటీస్ డాట్ డైబెటీస్ డయేరియా మొదలైనటువంటి ఉదర సంబంధమైన వ్యాధులను కలిగించి చాలా హింస పెట్టేటువంటి బ్యాక్టీరియా ఈ కోళాయి అని అంటారు అది ఆ ఈ కోళాయి రెండు వేల యూనిట్స్ ఏదో ఉంటుంది మెషరు ఆ మెషర్ ఏదైతే అది రెండు యూనిట్స్ దాటితే ఆ నీరు త్రాగటానికి పనికిరాదు పదివేల యూనిట్స్ దాటితే ఆ నీరు వ్యవసాయానికి కూడా పనికిరాదు సేద్యానికి కూడా పనికిరాదు ఎందుకంటే పదివేల యూనిట్లు దాటిని నీరు మీరు పొలంలోకి పారించి కూరలు వరి ధాన్య ధాన్యము పండించారనుకోండి ఆ ఈ కోల ఆ ప్రవేశిస్తుంది ఆ ఫుడ్ కూడా కంటామినేట్ అయిపోతుంది కాబట్టి సేద్యం చేయటానికి కూడా ఆ నీరు పనికిరాదు రెండు దాటితే త్రాగటానికి పనికిరాదు ఇది సైంటిఫిక్గా కన్క్లూడెడ్ థింగ్ ఓకే తెలిసిందండి పాయింట్ ఇప్పుడు ఈ కోల కౌంట్ గంగా నదిలో ఎలా ఉందో తెలిసిన గంగోత్రి దగ్గర నైన్ హండ్రెడ్ ఉంది అంటే మీరు తాగచ్చు ఋషికేశ్ దగ్గర మూడు ఉంది అంటే తాగడానికి పనికిరాదు కానీ సేద్యానికి పనికి ఏమండి హరిద్వారి దగ్గరకు వచ్చేప్పటికీ ఏడు ఉంది అంటే తాగడానికి పనికిరాదు సేద్యం చేసుకోవచ్చు కొద్దిగా గొప్ప వారణాసి దగ్గరకు వచ్చేప్పటికి యాభై వేలున్నాయి అంటే సాగడానికి పనికిరాదు సేద్యానికి పనికిరాదు కాన్పూర్ దగ్గర డెబ్బై వేలున్నాయి రాగడానికి పనికిరాదు సేద్యానికి పనికిరాదు వాసన స్థా ఉంటుంది నేను వేలు ఉందంటే ఈ కోలా ఇంకా అదర్ ఇంప్యూరిటీస్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి ఇది బయలాజికల్ ఇంప్యూరిటీ కెమికల్ ఇంప్యూరిటీస్ గురించి నేను చెప్పనేటం లేదు సో మాల్దా అనే టౌన్ బెంగాల్ అక్కడికి వచ్చేప్పటికి లక్ష పైచెర్లు ఉన్నాయి కాబట్టి గంగా హ్యాస్ బికమ్ వెరీ ఇంక్యూర్ మీరు దుఃఖిస్తూ కూర్చోకండి ఉడితే నేను మీకు సమాచారం చెప్తున్నాను న్యూస్లో వచ్చిన ఐటమ్ మీరు కూడా వినే ఉంటారు దీన్ని మీరు మీరు చింత పెట్టేసుకుని ఇప్పుడు బెంగ పెట్టుకుంటారని నేను చెప్పట్లేదు ఉడితే ఇలా ఉంది సుమా అని తెలుసుకుంటారని చెప్తున్నా కాబట్టి గంగా నదిలో మునక స్థితి పోయింది కానీ పురాణ దృష్టి ఎలా ఉంటుంది గంగానదిలో మునక వేస్తే పాపం పోతుంది ఓకే గ్రీడ్ పాపం అంటే ఏమిటి గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుందన్నారు కదా ఏమిటి ఆ పాపం అంటే అది అది అది చూడొద్దా అదేమిటో తెలుసిన రాగద్వేషములే పాపము సంసారం ఆసక్తియే లంచం పుచ్చుకోవడమే ధనమునందలు తృష్ణే అదే కాలుష్యం ఇంకా వేరే కాలుష్యం ఏమి ఉండదు అదే కాలుష్యం పాపము అనేది ఏదైనా నల్లగా కొంతమంది అనుకుంటారంటే పాపం నల్లగా ఉంటుంది పుణ్యం తెల్లగా ఉంటుంది అనుకుంట అలా ఉన్న ఎక్స్ప్రెషన్స్ హిస్ బ్లాక్ హాట్ అంటాడు అంటే చాలా అపవిత్రమైన హృదయము అని బ్లాక్ అంటాడు నల్లగా ఉంది అది ఉంది సింబాలిక్ అది కాబట్టి ఈ రాగద్వేషములు కామక్రోధ లోభ మోహమతం ఆత్సర్యముల కాలుష్యం ఏది కలదు అదే పాపం ఇంకా అంతకంటే వేరే పాపం ఉండదు మీరు అవన్నీ అలా చేపెట్టుకుని అవి పాపమని కూడా గుర్తించుకుండగా ఇది స్నానం చేసి ఏమవుతుంది ఏమీ అవదు గంగా స్నానం చేస్తే పాపం పోయి పక్షంలో నార్త్ ఇండియాలో లంచ పుష్కలు కూడా ఇవ్వడం ఉండకూడదు కరప్షన్ ఉండకూడదు ఇదంటారా లేదంటారా కరప్షన్ అంటే మీరు స్నానం చేస్తే ఏమీ అవట్లేదని తెలియదా లేదా ఎనీవే ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అయితే మరి గంగారాన్ని స్నానం చేస్తున్న వాళ్ళందరూ ఏమిటి అని మీరు నన్ను అడగద్దు ఎందుకంటే నేను సమాధానం చెప్తే మీరు స్వీకరించలేకపోవచ్చును నేను సమాధానం నేను చెప్పేస్తా కానీ యూ మే నాట్ బీ రెడీ ఫర్ ఇట్ ఎన్ ఫోర్ డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఎనీవే సో పవిత్రం పావనం మీరు కనుక గంగానదిని శుభంగా పెడుతుంది అది పవిత్రము ఉన్నప్పుడు ఏం చేయాలి దాంట్లో ఏ రకమైనటువంటి చెత్త వేయకూడదు దాంట్లో కాలుష్యాన్ని వేయకూడదు దాంట్లో సబ్బు దాకా వేయకూడదు ఆఖరికి బట్ట పిండకూడదు గంగానదిలో మరి పవిత్రం గంగా మాత అంటే తల్లిని ఎలా టీక్ చేస్తారో చేయాలి ఊరికే ఊరికే మాతా వరసకి గంగా మాత అనేయటము వెళ్ళి మొత్తం మురికంటా దాంతో పోస్తారు అటు అసలు ఏం చేస్తారంటే బకెట్లతోటి ఇంట్లో ఉన్న మురికి తీసుకెళ్లి గంగలో పోస్తాక వస్తారు ఎందుకంటే అక్కడ గంగ తప్పింక పోయటానికి చోటేమీ లేదు లేకపోతే ఎగరవాడి ఇంట్లో పోయాలి లేకపోతే గంగలో పోయాలి లేకపోతే రోడ్డు మధ్యలో పోయాలి రోడ్డు మధ్యలో పోయడానికి ఇటు అటు అటు ఇటు జనాలు నడిచి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత ఉంటుంది రోడ్డు ఆ ఇంకేం పోస్తారు సేమ్ సేఫెస్ట్ ప్లేస్ ఏమిటంటే ఆ బకెట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి గంగ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ ఘాట్కి ఇటు అటు పోసెస్ తప్ప వస్తే అయిపోయాయి దట్ ఈస్ వర్డెడ్ దట్ ఈ కాబట్టి గంగానదిలో ఏదో స్నానం చేసిస్తే పాపం పోతుంది పుణ్యం వస్తుంది ఈ రకమైన ప్రసంగము ఇట్ వాజ్ ఇట్ వాజ్ నాట్ ఇట్ లాస్ట్ లాట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఐ అప్రిషియేట్ రామ్ దేవ్ బాబాజీ ఎందుకంటే ఆయన టీవించి చెప్పాడు పాపం ఆయన ఏమని నేను గంగలో స్నానం చేయడం మానేశాను ఆచమనం చేయడం కూడా మానేశాను ఆచమన్ భి మై చోడ్ది ఆ అని చెప్పారు అలా చెప్తూ ఉండగానే అక్కడ ఇంకో స్వామిజీ ఉన్నారు వేదిక మీద ఆయనప్పుడే ఈయన్ని క్రిటిసైజ్ చేసేస్తున్నారు ఏమని గంగా మాత్రం అంత మాట అంటావా అంటే ఈయన పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మహాత్మాజీ మేరే గంగా జీ కేట్ ఈ ది శ్రద్ధ విచ్ ఇస్ ల్యాకింగ్ గంగా హెజ్ బికమ్ పొల్యూటెడ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దాయింట్ అని నేను అంటుంటే ఆయన ఏమంటున్నారో తెలుసిన నో బీ కెన్ పొల్యూట్ గంగా అంటున్నారు ఆయన నో బీ కెన్ పొల్యూట్ గంగా వై డీవ్ ఆల్రెడీ ఈ సెంటిమెంటాలిటీ కాదు పాయింట్ సెంటిమెంటాలి అంటే కానీ లోకానికి ఎలా ఉంటుంది అబ్బా ఎంత గొప్ప మహాత్ముడు ఆయన అనిపిస్తుంది రామ్ దేవ్ గోపాల్ గారి మాట వింటే గంగా ప్రేమకి ఏమనిపిస్తుంది అరే ఆయనకి గంగ మీద ప్రేమ లేదురా అనిపిస్తుంది నా ఉద్దేశంలో ఆయనకే ఉంది ప్రేమ అటువంటి ఆయనకి లేనే లేదు ఎందుకంటే ఆయన సెంటిమెంట్ పెట్టి ఉన్న సత్యాన్ని గమనించడానికి సిద్ధపట్టం కదా ఇదంతా డైగ్రెషన్ ఇదంతా టాపిక్లో భాగం కాదు సో గంగ స్వచ్ఛంగా ఉండి మీరు పవిత్రమైన హృదయంతో స్నానం చేసినట్లయితే మీ హృదయంలో ఉండే కాలుష్యాన్ని గంగ పోగొట్టుంది తప్పనిసరిగా కాబట్టి గంగ పావనము ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం మార్పు వస్తే పావనము మార్పు రావాలి ఒకప్పుడల్లా పావనంగా ఉండేది గంగ నెంబర్ టూ అంతకంటే పావనమైనది అసలు యథార్థమైన పావనం ఏమిటంటే మన హృదయంలో ఉండే రాగద్వేషముల కాలుష్యమును పోగొట్టున్నది ఓంకారము పవిత్రం ఓంకార ఎందుకంటే ఆ ఓంకారం గురించి చాలా చెప్పాను నేను అంతకుముందు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ కథంతా చెప్పను ఒక్క పాయింటే హైలైట్ చేస్తాను అదేమిటంటే పావనము అది శుద్ధి చేయుము ఏమిటి ఏమి శుద్ధి చేస్తుంది పాపం బాగుంటుందంటే ఏమిటండి పాపం అంటే ఏమిటి పాపక మతల ముఖ్యా పాపం ఎక్కడ ఉంటుంది హృదయంలోనే ఉంటుంది కదా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది వాడు నాశనం అయిపోవాలి కాక అని అనుకుంటే పాపమే కదా దాని పేరు ద్వేషము సంసార ఆసక్తి ఈ డబ్బు బుచ్చేస్తున్నాము అనుకుంటే పాపమే కదా దాని పేరే రాగము దాని పేరే ఆసక్తి ఆ పాపానికి కూడా రూపం ఉంటుంది కదా ఎందుకు ఆ రూపం తెలియాలి ఎందుకని ఆ రూపం తెలిస్తే మనం ఆ పాపాన్ని దూరంగా పెట్టగలుగుతాం కాబట్టి రాగద్వేషముల కాలుష్యము అంటే పాపము అని కాదు శంకరులైతే మనిషికి బంధాన్నిచ్చి శర్వము పాపమే అని వర్ణించారు కీపుషమ్మనే పదం దగ్గర పనులండి ఓంకారాన్ని కనుక మీరు జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే మీ హృదయంలో ఉండే రాగద్వేషముల కాలుష్యము క్రమంగా శిథిలమై మీ మనస్సు తేట పడుతుంది ఈ తేట పడుతుంది అనే మాట ఎక్స్ప్రెషన్ చాలా మంచి ఎక్స్ప్రెషన్ నీటిని ఫెంటర్ చేస్తే ఏమిటవుతుంది మీరు తేటగా తయారీ స్వచ్ఛంగా ఉంటుంది అయితే నీటిలో పటిక వేశారనుకోండి ఆ మురికంతా కిందకు దిగిపోయి తేట పడుతుంది నీటికి ఏది వర్తిస్తుందో మనస్సుకి అంతఃస్కరణానికి అదే వర్తిస్తుంది ఎలాగంటే మీరు ఓంకారాన్ని వేస్తే నీటిలో పటిక వేసినట్లయితే ఉదాహరణకు మీకు ఎప్పుడైనా మనస్సు చాలా అలజడిగా ఉన్నట్లయితే అలజడి ఎందుకుంటుంది చెప్పమంటారా మీరు కోరుకున్న కోరిక తీరదేమో అనే ఒక ఆశంకారణంగా కామనులు మనస్సులో ఉన్నప్పుడు అలజడి ఉంటుంది మనస్సు ఆందోళన అలజడిగా ఉంటుంది ఏమండ మీకు జీవితంలో పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేసే సందర్భంలో అలగింటి ఉన్నారు నేను చిత్రమైన ఘట్టాన్ని చూశాను నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక పెద్ద ఆయన ఆయన స్వామీజీ మనస్సు చాలా అలగిడిగా ఉంటుందండి మీ ఆశీర్వచనం కావాలండి అని అన్నారు నేనన్నాను అయ్యో ఏమైందండి అంత అలగిడేమైందండి అని నేనన్నాను అంటే ఆయనన్నారు వారి కోడల్ని పిలిచారు ఇదో నా కోడలి మా అబ్బాయి మా భార్య గర్భిణి ఈమె మగపుత్రుడు మగపిల్లవాడిని ప్రసవిస్తుందని మీరు ఆశీర్వదించండి నేను ఆశీర్వదించిఫ్టీ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చాలా వెరీ హై ఆర్ట్స్ యూ హ్యావ్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వచ్చి ఛాన్స్ ఎంతో పోయి ఛాన్స్ కూడా ఈక్వల్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్ ఎ వెరీ గుడ్ ఆర్ట్ వెరీ గుడ్ ఆర్ట్స్ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ సో నేను అన్నాను చూడండి ఎందుకు నేనల్లా ఆశీర్వదించడం ఎందుకు మీరు అలా ఆకాంక్షించటం ఎందుకు ఆకాంక్ష సరికాదు ఆశీర్వచనము సరికాదు శుభంభూగా శుభం బలుబుగా ఆయన చక్కగా చక్కని ఆరోగ్యవంతమైన శిశువును ప్రసవించి తల్లి పిల్ల ఆరోగ్యంగా ఉంటే సరిపడుతుంది అంతేగాని అంతకుము ఎక్కువ ఆకాంక్ష మీరు ఎందుకు పెట్టుకోవాలి మీరు మగపిల్లవాడైనా ఆడపిల్ల నేను ఈశ్వరుని ప్రసాదముగా అంగీకరిస్తాను యాక్సెప్ట్ చేసి స్వీకరిస్తాను ఒక పిల్లవాడైతే మీ కోరిక ఎలాగో తేరనైపోయింది ఆడపిల్ల అయితే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందనుక్కోండి డబ్బు కావాలా అక్కర్లేదా ఆ డబ్బు కావాలా అందరూ అయితే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వచ్చింది డబ్బు మీద ప్రేమ ఉంటే లక్ష్మీదేవి మీద ప్రేమ ఉన్నట్టు అర్థం మన ఇంటికి వచ్చిన ఆడపిల్లయా లక్ష్మీదేవి ఇప్పుడు సమస్య లేదు సో యాక్సెప్ట్ చేయండి మీరు యాక్సెప్ట్ చేసి చూడండి నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం మీరు యాక్సెప్ట్ చేసి ఒక పూట యాక్సెప్ట్ మీ మనస్సులో మీరు సర్దుబాటు చేసుకుని యాక్సెప్ట్ చేసి ఆవిడ ప్రసవించలేదు ఏదో ఇంకా టైం ఉంది మీరు యాక్సెప్ట్ చేసి ఏమవుతుందో ఏమవుతుందండి అలజడంతా కూడా పోతుంది కాబట్టి ఈ విధంగా మనస్సులో కామల యొక్క ఉత్తిడి ఎక్కువయ్యాయి అలజడి నిర్మాణం అవుతుంది ఆందోళన స్ట్రెస్ నిర్మాణం అవుతుంది కామలని బట్టి భయం నిర్మాణం అవుతుంది ఇన్సెక్యూరిటీ కామనలు భయములు వాటికే మరో పేరు రాగములు ద్వేషములు భయం అంటే ద్వేషమే కామనయే రాగము ఇదియే కాలుష్యం ఇదియే మనల్ని పట్టి పీడించే పాపము ఇది పోయే ఒకే ఒక ఉపాయం హృదయంలో తత్క్షణమే ఇప్పుడు గంగా స్నానం చేశారు పోయిందో లేదో ఏం తెలుస్తుంది ఏం తెలియదు పోలేదేమో అనిపిస్తోంది